కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై నాలుగవ చాప్టర్ జానపద గేయ కళా తపస్వి క్రాఫర్ట్ వరల్డ్ ఫేమస్ ఫోక్ సింగర్ బిల్ క్రాఫర్ట్ నా ఇంటికి వస్తానని అపాయింట్మెంట్ కోసం జాబు రాస్తే ఆశ్చర్యపడ్డాను జనవరి ఐదవ తేదీ పంతొమ్మిది మా ఇంట్లో చిన్న కచేరీ ఏర్పాటు చేశాను ఆయన్ని గౌరవం చేయడం ఏర్పాటు చేశాను ఎందరో విదేశీయులు కేవలం వినోదం కోసం దేశదేశాలు పర్యటన చేస్తుంటారు వినోదంతో పాటు విజ్ఞానం కూడా పంచుకోవడానికి వచ్చేవారి సంఖ్య తక్కువే ఇప్పుడు క్రమంగా అటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతోంది అలాగ వచ్చిన వారిలో ఇప్పుడు మన దేశంలో పర్యటిస్తున్న బిల్ క్రాఫర్ట్ గారొకరు ఈయన స్వయంగా గొప్ప గాయకుడు అమెరికన్ ఫోక్ మ్యూజిక్లో విశేషమైన కృషి చేసిన వారు తమ దేశానికి చెందిన జానపద గేయాలు వినిపించడంతో సంతృప్తి చెందగా తాను పర్యటించిన దేశాలలోని జానపద గేయ కళా కళారీతులను తెలుసుకోవడానికి అభ్యసించి ఆయా దేశాలలో స్వయంగా వినిపించడానికి కూడా కృషి చేస్తున్నారు అందుకు పలువురును సంప్రదించి సభ్యమైన అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటున్నారు ఈయన దీక్ష ఏకాగ్రత ప్రశంసించదగ్గవి ఈరోజు మా ఇంటికి పలువురు పెద్దలు వేయించేశారు కొందరు పత్రికా విలేఖరుల్ని గాయకుల్ని కూడా ఆహ్వానించాను మా రామన్ స్ట్రీట్ ఇంటి హాలు నిండిపోయింది అల్పాహార విందులో క్రాఫర్డ్ అందరితో కలిసిమెలిసి ఉండడమే కాకుండా తివాసీ మీద కూర్చొని ఫోర్కు స్పూన్లు ఉపయోగించకుండా శుభ్రంగా చేతితో తిన్నారు సరిగా పేరు జ్ఞాపకం లేదు క్రాఫర్ట్ గారిని నన్ను టూకీగా పరిచయం చేశారు క్రాఫర్ట్ ఇప్పటి వరకు దేశాలు పర్యటించారని అంతర్జాతీయ జానపద సంగీత సాహిత్యాల్లో వైవిధ్యాన్ని రీసెర్చ్ చేస్తున్నారని చెప్పారు కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం సంపాదించి ఆంధ్ర జానపద సంగీతాన్ని తరిచి చూసి బహువ్యాప్తం చేయడానికి జీవితం అంకితం చేసుకున్న వ్యక్తినని నన్ను గురించి చెప్పారు మల్లికా ఎం ఏఐఆర్ జయదేవ్ గిరి అంటే నా రత్నపాప నేను జానపద గేయాలను పాడి వినిపించాం తర్వాత నేను పదమూడు దాడుల్లో పలు విధమైన రిధం రిధంతో జానపద గేయాన్ని పాడాను ఎన్ని భాషల్లో పాడినా బహుళంలోనూ వివిధత్వంలోనూ విశిష్టతలోనూ జా తెలుగు జానపదాలకేవీ సాటి లేవని ఆ విశిష్టతకు కారణం తెలుగు భాష యొక్క తీయదనమని రుజువు చేశాను క్రాఫర్ట్ కూడా కొన్ని పాటలు పాడి అంతర్జాతీయ జానపద గేయ సాహిత్యంలోని వైవిధ్యాన్ని వినిపించారు నేను హార్మోనియం వాయించుకుంటూ పాడితే ఫర్ట్ గిటార్ వాయించుకుంటూ పాడారు బిల్ కాఫర్ట్ గారు మద్రాసు వచ్చి అందులోనూ ప్రత్యేకించి నా ఇంటికి వచ్చి ఆంధ్ర జానపద గేయాలను వినడానికి అధికమైన ఆసక్తిని ప్రదర్శించారు నా దగ్గర చందమామ పాటలు కావాలంటూ రెండు పాటలు ఏరుకుని నేర్చుకున్నారు ఒకటి నోమినోమలాలలో నోమన్నలాలో చందమామ రెండవది ఓ సందమామాయలో అనేటువంటి పాటలు నాకు ఆయన పాడిన ఎల్పి రికార్డు బహూకరించారు క్రాఫర్ట్ ముఖ్యంగా తాళగతులను తెలుసుకోవడంతో చాలా ఆసక్తి కనబర్చారు పాస్యత్య రీతుల్ని స్వయంగా వినిపించి సామ్యాలు తెలుసుకున్నారు సంగీతంతో పాటు ఈ విధమైన సమావేశాలు ఏర్పాటు చేయడం ఉభయ ఉంటుందని నాటి కార్యక్రమం తిలకించిన వారి నమ్మకం దీనిలో ఎంతైనా సామంజస్యం కూడా ఉంది బిల్ క్రాఫర్ట్ గారు నన్ను వారి దేశం రమ్మని వుడ్ స్టాక్ పాల్గొనమని ఆహ్వానించారు క్రాఫర్ట్ గారి జానపద సంగీతం వినే అవకాశం కలగజేసిన నన్ను వచ్చిన వారందరూ ప్రశంసించారు